ఇతర సంఖ్య రెండు వందల అరవై మూడు తేజ ప్రహ్లాద నారసింహేజ ప్రగరపై కోపము బంటు చూచి మరచితి నగుమగము ప్రహ్లాద నారసింహ ఎగువ నీ కోపమునకితడే మాటు మందు అగబడే మాకును ప్రహ్లాద అంట ముట్టరాని కోప మంగన చూచి మానితి నటులు ప్రహ్లాద నారసింహం జంటనీ బుద్ధి తిప్ప సతి అయి అంకుశము అంటు వాయమికను ప్రహ్లాద నారసింహం దేవతలే మొక్కితే మానితి గరుడాద్రి ప్రహ్లాద ఇరవై నిందు నందు నీదే సుద్ధి అరసితి అరసిమిదివో ప్రహ్లాద నరసింహ